ఆ ప్రకారంగా చేశాడట రామచంద్ర స్వామి వారున్నాడే అప్రకారంగా చేసి ఎప్పటికైనా వస్తునేమో శరణాగతి అనే ఉద్దేశంతోనే చూశారు కానీ ఆ గ్రంథంపక తప్పలేదు చంపి తనలో చేర్చుకున్నాడు నా జీవితం అన్న విభీషణకు శంకింపగా చేసినాడు ఇక విభీషణాల వారు ఆ రావణ్ణి వదిలిపెట్టి వచ్చి సర్వలోక శరణ్యాయ రాఘవాయ మహాత్మనే అని శరణా వ్యక్తం చేశాడు మహా నిత్యుడు విరోధి అయినటువంటి రావణ్ణ యొక్క తమ్ముడైనప్పటికి ఈయన్ని రక్షించటానికి వీళ్ళేదని సుగ్రీవుడు బల్లగుద్ది చెప్తూ ఉన్నాట అయినప్పటికీ చరణాగత దక్షిణ పరమ ధర్మం గునుక రక్షించి తీరవలసిందే అనే ఉద్దేశం చేత ఆ విభీషణాల వారిని రక్షించి తనలో చేర్చుకున్నాట చేర్చుకుని రక్షణ రంగ రాజ్యానికి అభిషుద్ధుణ్ణి చేయవ విభీషుణ్ణి అన్నట చేశారు దక్షిణ స్వామి వారు సముద్ర జలాన్ని తెప్పించి వానరు ఆ వాన మధ్యములన్నీ చేసేశాడట లక్ష్మికి రాజుని స్వామి మరి వీడిని లంక రాజ్యాభిషేకం చేశారు ఇంకా కొంత దూరం వెళ్ళిన తర్వాత రావుని వచ్చి హరణాగం చేస్తే అంత భాగ్యమునకు కలగవలని గాని నా అయోధ్య రాజ్యం ఇస్తానయ్యా అన్నారట స్వామి అట్లాంటి యొక్క గుణము గలవాడు సర్వేశ్వరుడు అవాశ్రత అశ్రతులకు భక్తుల కంటే శత్రువులకి సుఖము వారికి తగిలిన బాణపు దెబ్బలు సగులను కానీ నాటవు భగవాను గుణముల పైన గాయం చేయలోలోన బాధ కలిగించును మందు లేదు ఇక భక్తులున్నారే బాధపడుతూ ఉంటారట ఏది ఈ వీళ్ళేమో విరోధులు బాణముల చేత శరీరం యావత్తు భోతం చేస్తూ ఉంటాడు ఇక భక్తులు బాధపడుతూ ఉంటారట ఎందుకు ఇట్టి సర్వేశ్వరుణ్ణి మే మనం ఎట్లా ఏమని దగ్గరకు వెళ్ళేది మన నైత్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటాడట ఆ దుర్గుణము లేవత్తూ కూడా అమర్యాద నా దగ్గర మర్యాద లేదు నీచుణ్ణి ఇట్లాంటి యొక్క నేను ఆ సమస్త కళ్యాణ కూడా పరిపూర్ణుడైనటువంటి సర్వేశ్వరుని యొక్క సమీపానికి వెళ్లేదేట్లాగు అని బాధపడుతూ ఉంటాడట ెలింగి అట్టి వారిని తన యొక్క శౌశీయమన్నదే ఆ మాగవం స్వాంశీల ఉపచరితై పరమ ప్రకృష్ట సత్వ సాత్వికతయా ప్రబలైష్ట శాస్త్రై ప్రఖ్యాతదైవ పరమాధ విదామైష్ణుర ప్రవృత్తయ ప్రభవంతు బోద్ధు అన్నారు చెప్తూ అన్నారు షీలా హే ప్రభో నీ యొక్క శీలమున్నదే సౌశీయము సౌశీయం అనగా గొప్పవాడు కొద్దివానితో కలిసి మెలసి తిరుగుటే సౌకీయం అటాడి యొక్క గుణం ఉన్నది నీ ఎందు ఎంత అది చెప్పటానికి వీలు త్వంశీల రూప ఇక రూపం త్రి జగన్మోహనం మూడు లోకములు కూడా మోహింపు చేస్తూ ఉంది రితై చరిత్రలు ప్రాకృతంగా చెబుతూ ఉన్నాయి తీర రూపచరితై పరమ ప్రకృష్ట సత్వే సాత్వికత ప్రబల ఇష్ట ప్రధానమైనటువంటి యొక్క శాస్త్రం లేవచ్చు సర్వే ఎవరు అంటే ఫలాన్ని అని చెబుతూ పరమార్థ విధామ తైష్ట పరమార్థ విధులు ఎవరు నారదుడు వ్యాసుడు శుకుడు మొదలైన యొక్క బలభాగవుతు మహానుభావులవన్ మంది కూడా సర్వేచ్డు ఫలాని అని వేణువాళ్లు తాడుతూ ఉన్నారు అయినప్పటికి నీ నైవాస ప్రభుతయ ప్రభవించోద్ధో ఆసర ప్రవృతులున్నారే అసఠ సంబంధమైనటువంటి యొక్క బుద్ధి గల వాళ్ళు నీ సమీపటానికి రావటానికి సాధ్యమా వస్తూ ఉన్నారా ఎందువల్ల అది కర్మ ఉంది ఇన్ని ఉన్నప్పటికీ నీ దగ్గరకు రాలేదు సుమా కాని మేమైమా ఎంత వల్ల నా గోపికలు అభిమానమును తన సౌందర్యాచు సౌశీయాజు గుణముత్య భంగమనర్చి శత్రువులను పరాక్రమించి ఓడించినట్లే జయించి తన కోశము మ్మవార్లు అంటూ ఉన్నారట మేము స్త్రేలములన పురుషుడు సమీపించాలి మేము వెళ్ళటం మేము వెళ్ళి సర్వేశ్వరుణ్ణి దగ్గరికి వెళ్ళి నీవే కావాలని మేము కోరుతూ ఉన్నది ఇది మాకు తగదే అనుకుంటూ ఉన్నారట అహంకారం చేరమాత్మే ఉల్లంగమని ఎదిరించి అటువారిని కూడా ధన గుణముల చే అభిమాన భంగము చేసి పొడనట్టు చేయును స్వతంత్రులమని ఈ దేహమే ఆత్మ అనే యొక్క కలిగినటువంటి మూఢలను కూడా తన గొప్పతనం చేత తన యొక్క నివ్య గుణముల చేతీ పురుషులను పొరుసుకుని వారిని కూడా తనకు అభిముఖములను చేసుకునే యొక్క గొప్ప గుణములు ఉన్నాయట సర్వేశ్వరుని ఎందు తెలిసిన వారినిగా చేయును అన్నీ తెలిసిన వారిని మోహపడినట్టు చేయును అజ్ఞానం తగ్గి మనకు తెలియను మహాభక్తి గల మహాపురుషులు ఆ సంశేంటి తల్లి లొంగి కొట్టుబడుటములు చూసి మోహపడిరి ఆ సర్వేశ్వరుని యొక్క గుణములు ఆ మహాభక్తులైనటువంటి యొక్క ఆ ఆళ్ళవారులు మొదలైన వారు కూడా తల్లబిందులైపోతూ ఉన్నారట సర్వేశ్వరుని యొక్క గుణగడములు వర్ణించలేక చూచి ఆ నమ్మాళ్ళవారు ఆ యశోదాదేవి యొక్క ఉలూల బంధనం ఆ తాటిన వడపల చేత కట్టు వెళ్ళినటువంటి యొక్క దృశ్యం గోచరించిందట వారికి గోచరించి హే ప్రభో యమనీ మాసం ప్రత్యాహార ధార ధారనాది అష్టాంగ యోగముల చేత సిద్ధువంజన యోగీశ్వరులకు చెక్కవు బ్రహ్మాదులకు సరస్సనందనాది యొక్క మహాయోగులకు లభ్యం కావు అట్లాటి యొక్క నీవు కుడి ఎడుమ ఎడుమ అడుగునటువంటి యొక్క ఒక గొల్లదాని తాటినార వడపలకు చెక్కిటి వాని ఆ పడిపో ఆరు మాసములు కాని శ్రోహరాలేదట ఆ తాటినాల వలహలు పెట్టి కట్టినటువంటి చొట్టలు పడ్డాయట అందుకే దామోదరుడైన ఎక్కిమి వచ్చింది సర్వేశ్వరునికి తెలిసి చేయును తెలిసిన వారిని మోహపడినట్టు చేయును చేతనే మన అజ్ఞానము తగ్గి స్వస్వరూపాతలు మనకు తెలియను తెలియని వారిని తెలిసిన వారిని కూడా నిదేది ఆ సర్వేశ్వరుని యొక్క శక్తి అనట పరిపూర్ణ జ్ఞానము కలిగి మహాభక్తి కలిగిన వాళ్ళు వాళ్ళు కూడా లొంగినటువంటి గుణములు చూచి ఆశ్చర్య చకలవుతున్నారు వాళ్ళు వారే అప్రకారంగా అయ్యాడు ఎందువల్ల ఆ గుణములు చూచి ఆ యశోదాదేవి యొక్క కట్టబడ్డాడు అంటే ఏమీ సౌసీయము అనే యొక్క ఆ దివ్య గుణాన్ని వర్ణించలేక ఏ పడిపోతూ ఉన్నారట కూడా అన్నము పొట్టుదల్లే కాపాడిన వాడు కాపాడినాడే అనెడు ఉపకారస్థితి లేక వ్యవహరించడు కూడా నీతో చేర్చుకుని ఉండివాడు కదా మమ్మల్ని నీతో చేర్చుకొని పుణ్యదవా పశువుల్ని మేపుతూ ఉన్నాట పశువులెట్టివి ఏమి తెలియ అజ్ఞానం వాటి ఏమన్నా తెలుసుదా కేవలం కడుపు నింపు కొనుటే వాటి యొక్క సాహజ గుణము అట్లాంటి యొక్క పశువులను బాగా మేపితే నాకు ఎంత మేపాడే అనే కోపకారస్మృతి లేదు అట్లాంటి యొక్క ఏమీ తెలియనటువంటి యొక్క ఆ ఆవుల్ని అవతూ కూడా మేపుతు అట్టి సర్వేశ్వరుడు మనలను రక్షించడా అనే కఠి మాట ఆ గోపు గోపు కామవారులకు విహరించు ఇంటికి వచ్చుడికి ఆలస్యమైనతో ఆ సర్వేశ్వరుడున్నాడే శ్రీకృష్ణ స్వామి వారు ఇంటికి వచ్చానికి ఆలస్యమవుతోందట ఒక్క రోజు కృష్ణ ఎక్కడికి వెళ్ళావయా గోవులు వచ్చి చాలాసేపు ఇంకా నీవు రాకుండా ఎంత ఆలస్యం ఎందుకు చేశావు అని అడుగుతూ ఉన్నారట ఆ నందుడు నువ్వు యశోద అమ్మా కొన్ని ఆవులు ఇంకా దూరంలో ఉన్నాయి వాటిని మళ్ళవేసుకొచ్చే వరకు నాటింత ఆలస్యమైంది అని చెప్పాడట అతను చేసిందెందుకు ఆ గోపకాంతలు అడ్డుపడగా వారితో మాట్లాడడం ఆలస్యమైంది దాన్ని గోపకాంతులు వచ్చాను ఇట్లా మాట్లాడారని చెప్పటానికి వీల్లేక గోవులను మనలేసుకొచ్చుటానికై ఆలస్యమైంది అని చెబుతూ ఉన్నాడట ఆ తల్లిదండ్రులతో అట్లాంటి అవకాశం ఇచ్చినటువంటి గోవులట అవి ఎది గోపికాంబాలతో సంభాషించుటకు అవకాశం ఇచ్చినాయట మిన్ను కలియవలేనని కోయగలిని గోవులను కూడా ప్రేమించు వాడని గోవింద అన్నారు మా మన్న ఎంత సోనాడే చేస్తూ అనే జ్ఞానం ఉందా ఆవులకు లేదు అట్లాంటి గోవుల ప్రకారంగా మహాప్రేమతో ప్రేమిస్తూ ఉన్నావే మమ్మల్ని మమ్మల్ని ప్రేమించవు అంటూ ఉన్నారట కలిగింతురు సర్వేశ్వ కటాక్షము గోపికలు కలియుట ఘటకులైనట్లే పరమాత్మజ ఘటుకులయ్యుందురు ఎంటో ఇంకో విశేషం ఉందట సర్వేశ్వరుణ్ణి చేత్తాలి అంటే ఆచార్యులను గురువు కావాలి గురువు ఈ యొక్క వీళ్ళ యొక్క అజ్ఞారాంధకారాన్ని చేసి తన యొక్క చేత జ్ఞానోదయం అయ్యేటట్లుగా చేసి భాగవత అభిముఖులను చేస్తూ ఉన్నారట కనుక ఆచార్యుయను కూడా దిక్కిలి ప్రేమ కలిగి ఉండవలను కూడా అభిముఖులు చేతులు సర్వేశ్వరుడు అచేతనముతో సమానముగానున్న చేతమల్లైన తరించి కలియవలను బుద్ధి మనస్సు ఇంద్రియములు ఉన్న సర్వపుకుని శరీరం నుంచి ప్రవర్తించవల నువ్వు తెలిపడి వేదశాస్త్రమునిచ్చి నువ్వు మానవుడు చేరను ఈ యొక్క చేతనములైనటువంటి ఈ ఆత్మలకు అనేకములైనటువంటి విచ్చాట కరచేయటానికి ఆ శాస్త్రములు వేదములు ఇతిహాసములు పురాణములు ఇవి యావత్తు చెప్పే మహర్షుల్ని పెద్ద ఇనే చెప్పినప్పటికీ ఇవన్నీ కూడా ఏం చెబుతూ ఉన్నాయి ఫలా వాడు సర్వేశ్వరుడు ఈ మార్గంతో మీరు వెళ్తే చేరతారు సర్వేశ్వరుడిని అని చెబుతూ ఉన్నాయి మరి వెళ్తూ ఉన్నారా ఎన్ని విధములుగా చెప్పినప్పటికీ ఎన్ని చేసినప్పటికీ దాన్ని పోయేవాడు అగ్నులైపోతూనే ఉన్నారు నేను పాండవులతో చేరియున్నను కృష్ణునే ఆశ్రయింపను అన్న దుర్యోధను జయించి పాండవులు తానే లుంగి సారధాదనలను నిర్వహించను కూడిన వారు కూడా భగవాన్నకు వశుపడి ఉందరే గాని పరాక్రము జయించి తన బాణంను గురిచేసి వశులు చేసుకొను ఆ యొక్క దుర్యోధన చక్రవర్తున్నాడే సర్వేశ్వరుడంటే బద్ధ వైరమట ఎప్పుడు కూడా ఎందుకు తన యొక్క విరోధులైన పాండవ పక్షపాతి అని అని ఎప్పటికప్పుడు ఆ సర్వేశ్వరుణ్ణి కూడా ద్వేషిస్తూనే ఉన్నాడట ద్వేషిస్తూ ఉంటే వదిలిపెట్టాడా పాండవుల్ని వదిలిపెట్ట ఎప్పటికప్పుడు వాడికి చెబుతూనే ఉన్నాడు ఆ బుద్ధి చెబుతూ ఉన్నాడట శకట వ్యూహం నాడు పద్మవ్యూహం నాడు అభిమన్యుడు పడిపోయాడు ఆ రోజులు లేడు ఎవరు అర్జునుడు శభం చేశాడు ముందే ద్రోడాచార్యులు అర్జునుడు కినుక దగ్గర లేకపోతే పట్టుకుంటానన్నట ధర్మరాజులు ఈ యొక్క రాజలోకం అవతూ ఉండగా ద్రోణాచార్యులకి పట్టాభిషేకం చేశాడు దుర్యోధన చక్రవర్తి సైన్యానికి సర్వాధ్యక్షుడు చేస్తే ఉబ్బిపోయాడట ద్రోణుడు ఇంతమంది మహారాజులు ఉండగా నాకు చేశావు కనుక దుర్యోధనుడా ఏం కావాలో కోరుకోవలసిందన్నాడు అయ్యా ధర్మరాజును పట్టే ఉందన్నాడట ఓహో అజాత చతుడు అనే యొక్క ధర్మరాజుని చంపమనకుండా పట్ట్య ఉమన్నావు కారణం ఏమిటి ఏమి లేదు స్వామి ధర్మరాజుని చంపితే ఆ అర్జునుడు కోపగించి అందరినీ దమ్ముతాడు అర్జును కూడా దమ్ముతాం అనుకో శ్రీకృష్ణు స్వామి చెలరయ్యాడంటే ఇంకా బ్రతుకుతావా శుణ్ణి కూడా వాడికి అట్లా ఉంది కనుక అర్జునుడిని పట్టె ధర్మరాజుని పట్టె ఉమ్మన్న కారణం అది అన్న పడితే మళ్ళీ దోదవాడతా దోదవాడి మును పన్నెండు కాదు ఈసారి ఇరవై వేలు వేశానంటే పోతారు పాండవులు అది నా కోరిక అన్న ఆట తెచ్చి అన్న అద్రోడు కానీ అర్జునుడు లేకుండా కనుక చేసినట్లయితే నేను పట్టుకుంటా ధర్మరాజు అంటే సంసక్త గులే ఉన్నారట అర్గత్తరాజులు వాళ్ళు అందులో షమ్మున్నాడు వాడు ప్రభు వాళ్ళకి వాడన్నే అర్జునుడు తీసుకువెళ్తా మీరు పట్టండి స్వామి అని తీసుకువెళ్ళాడు ఎవడైతే యుద్ధానికి రమ్మన్నాడు వాడు ఎవరికి వెళ్ళాలి యుద్ధం చేయాలి రాజధమ్ము అని పిలిచే వారికి వెళ్ళిపోయాడు అర్జునుడు ఆ రోజుని పద్మ వ్యూహాన్ని పన్ని తప్పివేశాడు పడిపోయాడు సౌహద్దుడు అది తెలిసి అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడట మండిపోయాడు ఆ సాయంత్రం అర్జునుడు ఆ మహాప్రేమ కలిగినటువంటి వాడైను వాడు పోయే వరకు మహాబాధ కలిగి ఆ దీనికి కారణభూతుడే ఉడవో అన్నాడు ఎంతమంది దుర్యోధనుడు ఆ మనకి వీళ్ళంతా ఉండగా తమటానికి వాడికి ఎట్లా శక్తి వచ్చింది అంటే సైంధవుడు చిగులుగుర్చి తపస్సు చేసి వరం పొందాడు ఆ కారణం చేత వాడు అడ్డవచ్చాడు మాకు మేమెవరు వెళ్ళలేకపోయాము అచ్చంత దానికి ఎందుకు చెప్పారట ఈ యొక్క భీముడు ఆ ఘటోత్క్యుడు మొదలైన వాడు అనే వారికి కోపమంతా తిరిగి రేపు విను అస్తంతు లోపల సింధు ధర్మాపతి రేపు ప్రొందుగుకే వరకు సైంధుండి సంబుతాలని ప్రతిజ్ఞ చేశాడట అర్జునుడు ఈ సంగతి తెలిసి ఆ సైంధువుడు బావే కాదు దుర్యోధనుల దగ్గరికి వచ్చి బావగారు ఈ ప్రకారంగా అర్జునుడు ప్రతిజ్ఞ చేశాడని దోషలు చెబుతూ ఉన్నారు మరి పారిపోతే లేదు అనే అన్నాడు అర్జునుడు కనుక పారిపోతా యుద్ధం నుండి పారిపోతా అరే చాలా పొరపాటయ్యా రాజా రాజువి ఆ బుద్ధానుషుద్ధుడైనటువంటి రాజు పారిపోవటం ఉన్నది తాడు కన్నా ఇంకా ఇది నీచం కనుక ఆ గురువు గారి దగ్గరికి వెళ్తాం పదమని ఆ అచాయుడైనటువంటి ద్రోణుని దగ్గరికి తీసుకువెళ్ళి చెప్పాడేట మా బావగారు పానిపోతానంటున్నాడు అర్జునుడు ప్రతిజ్ఞ చేసే ఆట అంటే ద్రోణుడన్న ఆట పాడిపోవడమే రేపు ప్రొద్దుకుకేలాగా సముతాలన్నాడు కాదు అర్జునుడు ఇట్లాంటి అర్జునుడు నూరు మంది అర్జునుడు వచ్చా నీ చెగలు పూ వాళ్ళవును అన్నాట నా శిష్యుడయ్య అర్జునుడు నేను కాపాడతాను నేను ఆ ప్రకారంగా ద్రోణుడు ప్రతిజ్ఞ చేశాడు ఆ విషయం వచ్చి మళ్ళీ అర్జునుడికి చెప్పారు ఇట్లా గురువు గారు ప్రతిజ్ఞ చేశాడు అంటే చాలా ప్రొద్దుపోయిందట ఆ స్వామి అక్కడే ఉన్నాడుగా రోజు చెంబగా పూజ చేసేవాడు అర్జునుడు అంటే సాహూర్తివాన్ని పూజ చేసేవాడట సరీగా లిగ్వోద్భవ కాలువ చేయాలని ఆ కాలాతీతం అయింది కనుక అర్జున ఈ రోజు నాకు చేయవయ్యా చెత్త ఆ ఆసనం స్వామిని కూర్చోబెట్టి వారికే చేశాడు అర్జునుడు అయిపోయింది ఆ అరణ్యవ బయలుదేరింది ఇక అతల వారు ధాములీ లేచి ఆ ద్రోణుడు ఇరువది నాలుగు కోసలు వరకు పన్నాడట వ్యూహం అర్జునుడు కాదు అర్జునుడు సృజించిన వారికి కూడా సాధ్యం కాదు దీన్ని ఛేదించాలంటే అంటూ ఉన్నాడు ద్రోణుడు ఇరవై నాలుగు ఆ రథములు ఏరుగులు గుర్రములు కాల్బలము ఏ పను లేకుండా ఉన్నాడు పన్నెండు కోసులు వెడల్పు పన్నాడు పని చేస్తా ఉంది ఆ ఎనకాలు పెట్టాడట ఈ సైంధువుణ్ణి ఇరవై నాలుగు కోసలు దూరంలో పెట్టాడు వీళ్ళందరినీ జయిస్తే కానీ వాడు చావటానికి వీలు లేదు ఆహాకారములు చేస్తూ ఉన్నారు అర్జునుడా ఇష్టాడు అర్జునుడు వంద పెండ్లు వచ్చే వాటికి మనం ఏం చేస్తానరా అంటూ ఉన్నారట బయలుదేరింది ఆ కష్టార్జన సహితమైనటువంటి రథం బయలుదేరింది నగల్లోనే కూర్చుడున్నాడు దోణుడు బాహములకి అడ్డము శుభ్రం చేసి ఎల్లని వస్త్రములు ఎంతని గుర్రములునట ద్రోణునికి ఆ నిలబడి ఉంటే ముప్పై సంవత్సరముల వయస్సులో ఉన్న ఉన్నట్లుగా ఉన్నాడట అంత చేగా ఉన్నాడు వెళ్ళి చూచాడు స్వామి అర్జునా గురువు ప్రభో నమస్కారం అన్నాట అర్జునుడు సరే నమస్కారాలకేమి లే సైంధువుని చంపుతానన్నాట నీవు నేను కాపాడుతానన్నా అంటే పాండు భూపాలు పంకజ నాభు ధర్మజుని ఎట్లగా వినోత్పాలన వృత్తికి నిన్ను ప్రార్థన చేసి భగత్ప్రసాదలీ మన కలంగద భూసులో ఆ నా తండ్రి అయినటువంటి పాండు రాజేతివాడు నా యొక్క ఇష్ట దైవమైనటువంటి శ్రీకృష్ణ స్వామి ఎత్తివాడు నా అన్నయైన ధర్మరాజెత్తివాడు అట్టివాడు కదా స్వామి నీవు నేను చంపుతానన్నా చంపకపోయినట్టయితే అగ్నిలోన గొచ్చద అగ్నిలో ప్రవేశించి చచ్చిపోతానన్నా కనుక నా సావు ఒప్పుకుంటారాట మరో అంటే కరిగిపోయింది కాని మరి చేతానికి వీలు దోణుడికి అర్జునా నిన్ను వదానికి వీలు లేదయ్యా నేను ప్రతిజ్ఞ చేశానని చేస్తూ ఉన్నారు చాలాసేపు ప్రొజెక్ట్ పోయిందట ఈ దోణుడితో చనిపోయేటట్టుందని అర్జునా లాభం లేదు దూకిస్తా ప్రధాని అంటే స్వామి ఎట్లా ఎట్ల కంటే చెయ్యి నాకే సరే కానీ మన్నాడట ఆ గుర్రాల్ని దేవు గుర్రములు అగ్నిహోత్రుడిచ్చిన గుర్రములు ఒక తొక్క తొక్కే వరకు ఎగిరేవత దూకిది దోడు ఒక మైలు వెళ్ళిపోయింది అట ఈ దూణుడు అంటబడ్డాడు నన్ను జయించకుండా పోతావటయ్య అర్జున అని నేను చేయిస్తానని ఒకప్పుడు అన్నానంటగా నేను వెళ్ళిపోతూ ఉన్న రథం ఆప్రకారంగా వెళ్ళిందట పన్నెండు గంటలు అయ్యే వరకు మధ్యలోకి వెళ్ళింది అర్జును యొక్క రథం ఆ యొక్క దాహోదత్తాల గుర్రములు తల్ల గిన్నెలు పోతూ ఉన్నాయి రోజు బిందెలతోనో ఎవిడితోనో తెచ్చి ఈ రోజు రావటానికి వెళ్ళలేదు ఇటు వెళ్తే పన్నెండు కోసులు ఇటు పోతే పన్నెండు కోసులు వెళ్ళాలి మరి పాటిస్తారా వాళ్ళు ఎట్లాగయా అర్జు లాభం లే నువ్వు నీళ్లు తాకపోతే నిన్ను గెలవ గెలిపించవుడులు మరి ఏం చేయాలి స్వామి ఏం చేస్తావో నువ్వే చెయ్యి రసికుడు నీవు సారథి నేను చెప్తా అని ఆ రథమే నుంచి దూకాడట అర్జునుడు దూకి తన దివ్యాత్మహింబ గెలించి పొల ఉత్పాదించి వేదానికి గట్ట మనవారుం వ్యరం వంది అశ్చరువన్ సురసంఘము అప్పూ భూవరామున్నిటివి చూడరు వినరు ఎవారు సజీడు శతరాష్ట్రునికి చెప్తూ ఉన్నాడు ఓ భూవరా ఓ శతరాష్ట్ర మహారాజా మరదివ్యాస్త హింబగిల్చి ఆ వరుణాష్ట్రం చేసే వరకు భూమి పగిలిపోయిందట గుల్ గుహుల్ గుహుల్ వంటూ లేచింది ఉదకా ఏ దానికి గట్ట చుట్టూ కట్టేశాడు అంబట్టయ్య బాణముల చేత నీరుక్క బొట్టు కూడా బయటకు పోవటానికి వీల్లేదు అప్రకారంగా కట్టి కొలైపోయింది ఎంత లోతునొస్తూ ఉంది పొలనుత్పాదించి వేదానికి జరజాలంబులు నిల్లు గట్ట మనవారుంది ఆ కౌరు యావన్ మంది కౌర సైంధవు జీవితాశలు తలంగిరిపోయింది సైంధవుడి పని అంటూ ఉన్నారట ఓ యుద్ధ రంగముందు ఎంతమంది రివులు ఇట్లా చేస్తూ ఉన్నారు ఇక సైంధవుడు ఉన్నారు స్వర సంఘము గేర నుండి ఉన్నటువంటి దేవతలు యుద్ధాన్ని చూస్తూ అంటూ ఉన్నారట ఆ పరాక్రమానికి చూడరు వెనరు ఎవ్వారు త్రి లోకముల తాడి యొక్క పనిచేసిన వారు మూడు లోకములు మూడు యుగములు ఎవ్వరు లేరని స్తోత్రులు చేస్తూ ఉన్నారట కూడా ఆ ప్రధానంగా దంటూ దగ్గర వేసి ఆ గుణముళ్ళు పూర్తిగా తాగిని ఏ విద్యలో పతలగంగా స్వచ్ఛంగా ఉంది కడుపు నిండా తాగి అలుగులే వస్తూ కూడా పీకి వేసి శుభ్రంగా కడిగి తీసుకువచ్చిన రథాన్ని బుంచాడు స్వామి ఎక్కువ అయ్యాను అర్జున అర్జున ఇక ఏం భయం లేదు ఎక్కువ వెళ్ళిపోతుంది ఆ వెళ్ళి కొంత దూరం వెళ్ళే వరకు వేల మంది వచ్చి దిగుంటూ మీద ఆ పాంతిజన్యం ఉన్నది ళం పాండజన్యం పూలిందుతుండ పడుతున్నాట స్వామి దేవదత్తం అర్జునుడిది ఈ ధ్వని పట్టు అర్జున ధర్మరాజుకి ఆ పాండజన్య ధ్వని పడుతుంది మరి ఆ ధ్వని ఉంది ఈ ధ్వని అంత ఆ పుడుచాట ఆ సాక్షికూచి రే సాక్షికి ఆ అర్జునుని యొక్క శక్భాను నాకు వినపడుతుందా అర్జునుడు పడిపోతే శ్రీకృష్ణ స్వామి చెలరేగి యుద్ధం చేస్తున్నట్లుగా గోచరిస్తూ ఉంది కనుక పో సహాయానికి అంటే ఆ వెళ్ళేటప్పుడు చెప్పి ఆనబెట్టి వెళ్ళాడు అర్జునుడు రోళ్ళు పట్టుకుంటాడు లేని సమయం నుండు నేనేవో సైంధ ఊరికి వెళుతూ ఒక పని నీవు ధర్మరాజు రక్షణ ఎందుకు ఉండవలసిందని నాకు ఆనబెట్టి స్వామి మరి ఎట్లా ఎట్లాగా ఆ నిన్నాన్యుడు సత్యప్రతికాని ఆ అర్జునుడి యొక్క దీర్ఘమైన బాహువులు ఆ విశాలమైన వక్షస్థలవు ఆ నేత్రములు చూడకుంటే ఒక్క క్షణం నేను అని డగ్గుతుకు పెట్టాట ఆ ధర్మరాజు ఆ అర్జునుల మీద ఉన్న ప్రేమ అంటే చెప్తాం మీరంత బాధపడవద్దు వెళ్తున్నారని సాక్షికి వెళ్ళాడు తర్వాత మళ్ళీ శంకర్ భార్య పుడుతూ ఉంటే భీముణ్ణి కూడా పంపాడు ముగ్గురు పోయారు ఆ ఇక ప్రొద్దుకో పోస్తూ ఉంది వెళ్ళిపోయింది చివరకు ఇరవై నాలుగు కోల్సులు నాశనం చేసుకుంటూ వెళ్ళారు అంత మహాబలాార్థులు ఉన్నారు ఆ యుద్ధమునందు ఆ హోమదత్తుడని ఆ దేవతా వరప్రసాదం ఒక గద ఉన్న దగ్గర ఆ గద ఎవరి మీద వేస్తే వాడు హతమయ్యేటట్టే వరం కానీ వాడికి ఆ తెకమగల మీద తెలియక ఈ శ్రీకృష్ణుడు లేకపోతే అర్జునుడు ఎంత అని శ్రీకృష్ణ స్వామి వారి మీద చూసిరాడట యుద్ధం చేసేయక్క ఆ చేస్తే వాని మీదే వేయాలి ఇతరుల మీద వేస్తే నిన్నే చంపుద్దని దానికి వరం ఉంది వెళ్ళి ఆ స్వామి యొక్క వక్షస్థలాన్ని తాకి ఎర్ర తారక పుసమాలకి పడతీ వెనుదిరిగి వచ్చి వినే నరిచింది ఆయుధమే ఆ ప్రకారంగా అట్లాంటి మహాబులాఠులేవన్ మంది కూడా జయించి వెళ్ళిపోయింది దగ్గరికి వచ్చేసింది ఒక వస్తువు ఉంది వెయ్యి మంది మహాలజకులు తిరుగుబాటు చేశారు అర్జునుల మీద మహావలాఠులైన వారు ఎవరో అశ్వత్థామ కృపాచార్యులు ఇట్లాంటి యొక్క యోధాను యోధులంతా చేస్తూ ఉన్నారు మరి కాపాడాలై కాపాడినట్లయితే రొడ్డుకేలాక సైంధువుడి కాపాడితే అర్జునుడి దస్తాడు కృతజ్ఞ చేశాడుగా అనే ఉద్దేశంతో తమ బలం అవతూ చూపుతూ ఉన్నారట ఉన్నారు ఔడు కలుస్తూ ఉన్నాడట అర్జనుడిలో మూహాలు అవుతూ మందికి సమాధానం చెప్పటం మాటలా ఏ సాధ్యంగా అట్లా అజరా అయిపోయింది పొద్దుపని దగ్గరికి వస్తూ ఉందయ్యా ఇక సూర్యమండలాన్ని కప్పి వేస్తా ఒప్పుకుంటావా స్వామి నా యొక్క పరమాత్మ ఉన్నదే కదా ఏది సూర్యమండలాన్ని కప్పి స్వామి చేశాడంటారే ఎత్తా అంటైతే చెయ్యి నువ్వు చేసుకుంటే నాకే సాధ్యం కాట లేదు చెత్త దేవుడు వారి యొక్క అనుగ్రహం అన్న ఆట అనే వరకు ఆ స్పదశి రాజధాని వేశారు ప్రొదుగుకి పోయింది అయిపోయింది అబద్ధవాడేవాడు కాదుగా అర్జునుడు ఆ శుని వచ్చాట అంటే భారతంలో లేదు వచ్చి సైంధవుడి దగ్గరికి వచ్చి లేదు సైంధవుడా ప్రొదుగుకే వాళ్ళకి సంపపోతే సతానన్నాడుగా ఇలా నువ్వు అడిగిపోతే నేను అడుగుతారా రా అంటూ ఉన్నారు ఎక్కడ వాళ్ళు అక్కడ చూస్తూ ఉన్నారంట అటు సూర్యబింబం వైపు చూస్తూ ఉన్నారు అర్జునా ఏ సైంధవుడు ఎగిరెగిరి వస్తున్నాడు అమ్మసేయ్యులు చుట్టూ అమ్మసేయ్యి పెట్టి కట్టారు వీళ్ళు లోపల ఎగిరెగిరి చూస్తూ ఉన్నాడంట సూయబింబం వంకా ఆడుకో సైంధవుడు శరస్సు టెకై అయ్యా పోయింది ఆదుగా ఇవయ్యా తర్వాత వస్తానా ఆ ఒక యాస్త్రాన్ని సహించి రాజుగలిగాడట అర్జునుడు సైంధవుని యొక్క శిరస్సు నరికి లేకపోతే నువ్వు కొన్ని యోజనములు వస్తున్నాయి అర్జునుడు అబద్ధం ఆడాడు అబద్ధం ఆ చక్రాయుధాన్ని తీస్తే ఇంకా మూడు ధైర్యలు ప్రొద్దుందట సూర్యబింబం గడపడుతూ ఉంది అదే అంటూ ఉన్నాడు ఉంది లేచిపోయింది సైంధువుని శరస్సు అర్జునా ఆ శిరస్సు కిందకు పడినట్టయితే చాలా ప్రమాదం దాన్ని పండయద్దు ఆడుతూ ఉన్నాడు కిందకి ఈ వీళ్ళు యుద్ధం చేసేవాళ్ళతో చేస్తూనే ఆడుతూ ఉన్నాడు కింద పడకుండా స్వామి ఎంతసేపు ఇది ప్రయోగించి ఇక్కడికి యాభై ఆమడు దూరములో వీడు తండ్రి వృద్ధ చత్రుడే వాడు తపస్సు ఉన్నాడు వాడి ఒళ్ళు పడేటట్టు కొట్ట అంటే ఇతర బాణువులు వెళ్ళవుగా ఆ పాశుపతాస్నాన్ని సన్నిహించే వరకు వచ్చింది దానికి తగిలించి వదిలిపెట్టానట కీల్స్కి వెళ్ళి వాడి వేసింది ఎందుకు ఎవడైతే వాడి యొక్క కుమారుని యొక్క శరస్సు నడుగుతాడు వాడి శరస్సు భూమి మీద పొడుగాక అని వరం వాడు ఆ కారణం చేత వాడు ఏం చేశాడు ఒళ్ళో పడుతుంది ఇచ్చే ఇస్తన్నాడు కింద పడుతుంది వాడిగా పట్టేసింది కింద భూమి మీద బలగొట్టినా చనిపోయినా అని కోరలా ఎవడైతే భూమి మీద పడగొడుతు వాడు శరస్తున్నాడుగా వీడి చూతుంటే ఎత్తేసాడు వాడు శనస్తే పగలను చచ్చాడు ఇతరులు చచ్చారు ఆ చక్రవాయుడు తీసే వరకు అదే దేశాంతూ ఉన్నానంత యోధుడు ఏమి లాభం తిప్పుకొచ్చి ఆ ధర్మ అర్జునుడు నువ్వు శ్రీకృష్ణ స్వామి వారు ఇద్దరూ కూడా తిరిగి వచ్చి ఆ ధర్మరాజ యొక్క పాదము మీద స్వామి అన్నాడు హే ధర్మజా నీ యొక్క ధర్మం చేసి చచ్చాడు కాని సైంధవుడు మూడు లోకంలో ఉండే సూర్యులంతా వచ్చినా చచ్చేవాడు కాదా యాయవల్ల అంటే ధర్మరాజు తెలదు తన యోధుల్ని గెలుతున్న మనసు మడచి సిగపూ వాట కొండగోతున్న అన్నోని శాంతి పన్ను చేసి ఖర్చి దూషణ యోధ గణమద్భుతము జంద నిరువంక